మహా అయిన తండ్రి మహా మహాగనుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువ రక్షకుడ మా విమోచకుడ మా నీతికి ఆధార మగుదేవ ఇస్రాయేలీల తండ్రి నీకు వందనాలు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా వందనాలు అబ్రహాం ఇస్తాకు యాకొబ్లకు చేసిన వాగ్దానములు నెరవేర్చిన వాడవు నమ్మదగిన దేవుడవు తండ్రి వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి అంతరంగమందు తండ్రి మమ్మల్ని యూదులు గాను ఇస్రాయేలీలు గాను నీ రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా చేర్చుకున్న ప్రేమ స్వరూపి కరుణ సంపన్నుడ దాక్షిణ్యుడ ఎస్ఐ నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి నిత్యము పర్లోక మందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతింపబడుతున్న స్థుతులపై ఆశీనుడ స్థుతులకు పాత్రుడ మా ఆరాధనకు అర్హుడవు యోగ్యుడైన తండ్రి పరలోక మా తండ్రి మా ప్రభువ ఏసయ్యా నీకు వందనాలు స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభువ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభువ నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు తండ్రి మా గుడారము సమీపించకుండా తండ్రి ప్రతి మీరు మాకు తోడుగా ప్రతి మీరు మాకు సహకారిగా ఉంటూ ప్రభా నేను మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన నాయన ఈ రాత్రికాల సమయం అందు ఈ రీతిగా ప్రభాన్ ఆయన నీ ప్రియులతో కలిసి నీ సన్నిధిలో ఉండులాగిన ఇచ్చిన అవకాశమును బట్టి నువ్వు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి ధన్యతను బట్టి నీకు నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులను ఆయన స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభ ఏ సయ్యా నీకే కలుగును కలుగునుగాక అల్లెలియ తండ్రి ప్రభ అవును ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటానన్న దేవుడవు నమ్మదగిన వాడవు తండ్రి కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణుడై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభ కాబట్టి తండ్రి జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు ఎంతగానో ఉన్నారు హృదయపూర్వక వందనాలు పాటల ద్వారా మీరు మహమనుందండి వాక్యం ద్వారా ప్రభ మీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి మా ప్రతి ప్రార్థన ఆలకించి ప్రభ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు ఉత్తరం ఇచ్చే దేవుడవు తండ్రి కాబట్టి మా ప్రార్థన ఆలకించి దేవుడవు నువ్వే ప్రభ మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ప్రభ మేము అడిగిన ప్రతిదీ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ నాయన తండ్రి ఆరాధన అంతట్లో ప్రభ మీరే మాకు తోడుగా ఉండి నాయన తండ్రి మీరే ఆధిపత్యం చలాయించుకొని మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక్క వరము అడుగుచున్నాను దానినే నేను వెదకుచున్నాను దేవా ఒక్క వరము అడుగుచున్నాను దానిని నేను వెదకుచున్నాను నా హృదయము నా శరీరము ఆనందంతో విద్య ఉన్నది ృదయము ఆ శరీరము ఆనందముతో వేచి ఉన్నది దేవా ఒక్క వరము అడుగుచున్నాను దాని నే నేను వెతుకుచున్నాను నీ ప్రసన్నత చూడాలని నీ ఆలయంలో ధ్యానించాలని నీ ప్రసన్నత చూడాలని నీ ఆలయంలో ధ్యానించాలని కాజీవి సకాలమంతయ మీ మందిరంలో నివసించాలని రాజీకాలమంతయ మందిరంలో నిరసించాలనివారము అడుగు చున్నాను దాని నే నేను వెదుకు చున్నాను దీవా అడుగు చున్నాను దాని నే నేను వెదుకు చున్నాను నారుదము వేసి ఉన్నది నా హృదయము నా శరీరము ఆనందముతో వేసి ఉన్నది వరము అడుగుతున్నాను దాని నేనే అడుగుచున్నాను ఆవరణం చూడాలని జీవము గల దేవుని దర్శించాలని ఆవరణము చూడాలని జీవము గల దేవుని దర్శించాలని నీ ఆవరణములో వస్తము గడుపుతాను వెయ్యి దినముల తంటే ఎంతో చేష్టం మీ ఆవరణములో ఒక్క దినము గడుపుతా వెయ్యి దినముల తంటే ఎంతో చేష్టం నీ వారము అడుగుచున్నాను కానీ నేను నా ప్రిశీ జోడాలని కదా కాళని సుతో వృం నా ప్రియోడేసు జోడాలని సదా కాళ మీ సుతో త్వరగాని సన్నిధి చేరాలని నిశ్వాస యాత్ర కొనసాగించి త్వరగాని సన్నిధి చేరాలని సేవా ఒక్కవరము అడుగుతున్నాను దానిని నేను వెదుకుచున్నాను సేవా ఒక వరము అడుగుతున్నాను దాన్ని देखो चेन्नानु दारुदयमु ताशरीरमु आनंदम पोंगेय्युन नदी दारुदयमु ताशरीरमु आनंदम पोंगेय्युन नदी देवावस्तवनम अदित स्नान तानिनीनी మనమేసు నివారలము గనే మనలను తనకే స్థుతి పాడదము మనమేసు నివారలము వారి గనేయుందుము మనలను రాక్షించేను తనకి స్తుతి పాడేదము కృప సత్యా సంపూర్ణ వాక్యాము నరూపియేను కృప సత్యా సంపూర్ణ వాక్యాము నరూపియేను కనుగొండి మీ తండ్రి మహిమను జనతైక కుమారునిలో కానుగొండి మీ తండ్రి మహిమను జనతైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది మనము కొని ఆడేదము తన ప్రేమ అద్భుతమైన తీ మనము కొని ఆడేదము మనమేసుని వారలము తన వారిగానేయుడుము వారు ఆయాన తాటు చూడగా వేలుగు కలిగేను వారు ఆయాన తాటు చూడగా వేలుగు కలిగేను మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే మనలను తానే వెలిగించెను తన వాక్యముదరనే ప్రభు తముడనీరిగి తనకే స్థుతి పాడెదము ప్రభు తముడ నేరిగి తనకే స్థుతి పాడెదము మనమేసునివారలము తన వారి గనేందుము దైవపుత్రుండు సాజీ వరాలత్ ఇంటిని కట్టుచున్నాడు దైవపుత్రుండు సాజీ ఇంటిని కట్టుచున్నదు ే జమురాగా మహిమాతో నిండే గృహము దేవుని తేజమురాగా మహిమాతో నిండే గృహము మాందిరము తన మహిమను పాడెదము ఆయా నా మాందిరము తన మహిమను పాడెదము మనమేసు నివారలము తన వారిగనేందుము ఎందారి ప్రభుముందు ఎరిగెను వారిని నిర్ణయించెను ఆ ఇందారిని ప్రభు ముందు ఎరిగెను వారిని నిర్ణయించెను పిలచి నీతిగా తీర్చి మాహిమ పిలచి నీతిగా తీర్చి మాహిమ తన తనయుని రూపమిచీ మనమానందమొందెదము తన తనయుని రూపమిచీ మనమానందమొందెదము మనమేసునివారలము తన వారిగా నీయుందును మహిమా నివసించు మహిమ మహిమాతో నిండి ఉండును మహిమా నివసించు మహిమ రాజాము మహిమాతో నిండి ఉండును మన ప్రభువే దీపామయ్యుండు తన వెలుగు ప్రచురమగు మన ప్రభువే దీపామయ్యుండు తన వెలుగు ప్రచురమగున్ యుగ యుగములు మనమంతా ప్రభుయేసు నుండెదము యుగ యుగములు మనమంతా ప్రభుయేసు నుండెదము మనమేసునివారలము తన వారిగా నేందు మనలను రాక్షించేను తనకేస్తునకేస్తు అన్న థ్యాంక్ యూ పరిశుద్ధ కరుణామేడా కృపా కనికరము గ రాజా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాల స్థుతులు చెల్లిస్తుంటున్నాను ఆయన ప్రభాయి లోకంలో ఎవరు నమ్మదగిన వారికి ఆరకపోయినాను ప్రభా నువ్వే నమ్మదగిన దేవుడుగా ఉంటున్నావు ప్రభా పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తూ వాక్యంధర మాట్లాడి మా హృదయాలను ఆయన మరి పరీక్షించుకొని మీ నామానికి మయమతి బిడ్డలుగా ఉండటకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు దయచేయమని వేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి రామేణ్ ఈ రోమ పత్రికలో మరి ఎనిమిదవ అధ్యాయంలో మనము దేవుని వాక్యమును ధ్యానిస్తుంటున్నాము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ధ్యానించుకుంటున్నాము శరీరానుసారులు శరీరానుస శరీరానుసారులు శరీరాల విషయంలో మీద మనస్సును వంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు శరీరానుసార మన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది ప్రేమి స్తోత్రము మరి ఈ లోకంలో మనము మన నడవడిని బట్టి ప్రతి విషయంలో చూపు ధార కంటి దారదయం దారలంపుల ధార మనము శరీరానుసారంగా నడుచుకుంటున్నామని కొన్ని విషయాల్లో మన ఆత్మకు మన ఆత్మనే మనకు సాక్ష్యమిస్తూ ఉంటాడు అందుకనే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు నొంతు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసరమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నదంట ఎందుకంటే మనము ఆత్మ విషయమై తైర్తులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు శరీరమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంట ఏల అనగా శరీరానుసారమైన దేవునికి విరోధమై ఉన్నది అది దేవిని ధర్మశాస్త్రమునకు లోబడదంట ఏ మాత్రమును లోండదు మన స్వభావము మనిషిగా ఉన్నప్పుడు అదే కనుక మనము ఆత్మానుసారముగా నడుచుకున్నట్టుకు దేవునిలో ప్రయాసపడుతూ మన శరీరాలను నలగొట్టుకున్నా కూడా దేవునికి బల నమ్మకమైన మంచు దాసుడ అనట్లుగా మన ఆత్మను మన శరీరమును నలగొడుతూ ఆత్మను జీవింపజేసుకునేటట్లుగా మనము ప్రార్థిస్తూ ఆయన కృపధార మనము ముందుకు నడవాలని ఈ వాక్యం అయితే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంట ఏలయనగా అనగా శరీరానుసారమైన మనస్సు దేవినికి విరోధమైనది విరోధమై ఉన్నది అది దేవిని ధర్మశాస్త్రమునకు లోబడదంట ఏ మాత్రమును లోబడనేరదు కాక శరీర స్వభావము గలవాడు దేవిని సంతోషపరచనేరడు మనం శరీర స్వభావముగా ఉండి రెండు పొడవు మీద ప్రయాణం చేసినట్టుగా దేవుల్లో ఉన్నట్టుగా మరి మనుషుల ముందు నటిస్తూ మరి దేవిని ఆత్మను పొందుకోలేక కాకపోతే మేము దేవిని పిల్లలమే మన కొన్ని సంవత్సరాలు అయింది మా తాతలు మా ముత్తాతలు దేవిని నమ్ముకున్న వారే కదా మాకు దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అనే లేదు ఎవరి ఆత్మకు వాడే బాధ్యుడు అందుకనే ఆత్మానుసారమ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంట ఎల అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అంటే దేవిని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రముడు లోబడదు ఇది మనిషి స్వభావం కనుక మనము ఆత్మ అనుసారముగా నడుచుకున్నటకు పాయసడాలి శరీర స్వభావము గలవాడు దేవిని సంతోషపరచ నేరడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు అంటున్నాడు ఇది మనము గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే సర్వశక్తి కలిగిన దేవుని ఆత్మ మనలో ఉంటే ఏ చిన్న తప్పు చేసినా ఆత్మ మనతో మాట్లాడుతూనే ఉంటది ఇది తప్పు ఇది తప్పు ఇది విరోధము అని కానీ మనం గ్రహింపక శరీరానసరంగా నడుచుకున్న రోజులు ఎన్నో ఉండొచ్చు అది మనం జ్ఞాపకం చేసుకోము కానీ ఆత్మ ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటుంది క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు క్రీస్తు మీలో ఉన్న మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది ఆత్మ మనలో ఉంటే జీవము కలిగి ఉంటామంట మరి శరీరానుసరమైన మనసు ఉంటే మరణముగా ఆయన మనకు బయలుపరుస్తున్నాం మృతులలో నుండి ఏసును లేపిన వాణి ఆత్మ మీలో నివసింపిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అంతే దేవునికి అంత శక్తి ఉంది మనము దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆ సర్వశక్తి కలిగిన దేవుని ఆత్మను మనం పొందుకుంటే శరీరంకు మనం అనుకున్నట్లుగా శరీరం ఏ విధంగా ఆశిస్తుందో దాన్ని మనము ఆత్మ దాన్ని జయించవచ్చు అందుకనే తన ఆత్మ ద్వారా జీవింపజయిస్తున్నాడు అంటున్నాడు కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటున్నాడు ఇది నిజమే ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను అది జీవము గల ఉన్నది మీరు శరీరానుసరంగా ప్రవర్తించిన ఎడలా మనం ఏమై ఉన్నామంట తావలసిన వారమై ఉందము ఆత్మచేత శరీర కీయలను చంపిన ఎడల జీవించదము అంటున్నాడు మరి ఆత్మచేత మనము శరీరేచ్ఛలను చంపివేయాలంటున్నాడు దేవిని ఆత్మ చేత ఎందరు అంగి ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవిని కుమారులు అనబడుదురంటారు దేవిని కుమారులయ్యందుల అనగా మరలా భయపడుకు మీకు దాశత్తు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాం అందుకనే మన స్వభావమును ఎందుకంటే లోకంలో ఎన్నో మనిషిని పాప విషయంలో పడేసే విధానాలు చాలా ఉంటున్నాయి ఎందుకంటే మనిషి నేత్రాశ ఈ జీవపు డంబములు ఇవి నెరవేర్చుకోవడానికి మనిషి ఎప్పుడైనా దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎందుకంటే ఇది లోకము మరి పాపంతో నిండి ఉన్నది ఆయన రాకట సిద్ధంగా ఉంది కాబట్టి ఇవి జరుగుతున్నాయి కానీ తన నెరిగిన వారు దేవి నెరిగిన వారిని ఆయన కూడా మనల్ని నెరుగుతాడంట ఆయన చూస్తూ ఉన్న దేవుడు ఎందుకంటే మనం ఏ విధంగా నడుచుకుంటున్నామని మనుషుల ముందు మనం ఎప్పు కోసము ఈ నటనలో మన దేవునికి విరోధము ఎందుకంటే ఈ లోకము నటననే గతిస్తుంది అంటున్నాడు మన నటన ఎంత కానీ దేవుని ముందు ఎవరూ నటించకూడదు మనుషుల ముందు నటించకూడదు ఎందుకంటే మనము మోసపరుచు ఆత్మలో ఉన్నామని గమనించుకోవాలి ఎందుకంటే మనుషుల ముందు మెప్పు కొరకు నటిస్తున్నామా దేవునిలో ఆయన ఆత్మతో హత్యమతో మనం నడుచుకుంటున్నామా ఆయన మాటకు ఎంతవరకు మనం లోబడుతున్నామని ఈ విధంగా మనకు ఈ పైలు పరుస్తున్న పరిశుద్ధ వాక్యంను మనము శ్రద్ధగా చదివి మన శరీరానుసర మనసు మరి మరణముగా ఆయన పరిగణిస్తుంటున్నాడు అదే ఈ శరీరం అంటే ఈ గలతిలక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గలతిలక రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనము నిమ్మును గూర్చి నిమ్మును గూర్చి ఎటు తోర్చక ఉన్నాను నేను ఇప్పుడే మీ మీ మధ్యకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు నోబడి ఉండగోరు వారలారా మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పుడి దాసీ వలన ఒకడును స్వాతంత్రి స్వాతంత్రిరాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని ప్రాయబడి ఉన్నది కదా ఆయనను దాసీ వలన పుట్టిన వాడు ప్రకారముగా పుట్టాను స్వాసంత్రాలి వలన పుట్టిన వాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఎందుకంటే ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే మరి ఈ యొక్క ధర్మశాస్త్రము లోబడి ఉండలారా ఉండువారులారా మరి మీకు తెలియదా దాసీ వలన ఒకడు మరి స్వాతంత్రాలి వలన ఒకడు ఇద్దరు కుమారులు ఉన్నారని సెలవిస్తుంటున్నాడు అయితే ఈ శరీరానుశయనమైన మనస్సు అనేది ఈ శరీర ప్రకారంగా ఈ దాసి వలన పుట్టినవాడు శరీరకమైన వాడు మరి ఆ వాగ్దానం వలన పుట్టినవాడు వాగ్దానం వలన పుట్టినవాడు మరి దేవిని ప్రణాళిక చొప్పున పుట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే ఈ వాగ్దానమును బట్టి పుట్టను అంటున్నాడు ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు స్త్రీలంట రెండు నిబంధనలై ఉన్నారంట వాటిలో ఒకటి సినాయికొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కరుణు అది ఆగరు అంటున్నాడు ఎందుకంటే ఇది శరీర సంబంధమైనది ఇది మరణానికి సదృశ్యంగా ఉందని మరి దేవ్ మరి యేసు వారి విషయంలో బయలుపరిచిన మాటలు ఇక్కడ మనము ధ్యానించవచ్చు దాస్యంలో ఉండుటకు పిల్లలు కరుణది అది యాగరు ఇది శరీర అనుసర మనసు అంటే మరణము ఈ ఆగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న కొండే అని అంటున్నాడు ఈ సునాయికొండ అయితే ప్రస్తుతం ఎరిషలేము దాన్ని పిల్లలతో కూడా దాస్యములో ఉన్నది గనక ఆ నిబంధన దీనికి దీటై ఉన్నది అయితే పైన ఎరిషలేము స్వాతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అని మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూపిస్తూ ఉంటున్నాం దేనికంటే ఈ ఈ స్త్రీలు రెండు నిబంధనలుగా ఉంటున్నారట పాత నిబంధనకు ఈ యాగరగా పోల్చారు ఈ కొత్త నిబంధనకు ఈ వాగ్దానమైన నిబంధనకు ఈ శారమ్మనుగా మనం ఇక్కడ స్త్రీలుగా వాళ్ళను అరంకరూపకంగా వాళ్ళు మనకు బయలుపరిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం అయితే ఈ శరీరానుసర మనసుతో ఈ ఆలోచనతో చేసే పనులు మనకు వ్యతిరేకమై మన అధికారం చిలయిస్తున్నట్టుగా ఇప్పుడు కూడా నడుస్తున్న విధానాన్ని బట్టి చూస్తే మరి దాసి వలను పుట్టినవాడు ఈ స్వాతంత్రాన్ని వల పుట్టిన వారిని బాధ పెడుతున్నట్టుగా మనము గమనించాలి ఎందుకంటే ఇసాకు వలె ఒకటి ఇరవై అధ్యాయము అని రాయబడి ఉన్న సహోదరులారా మనమును ఇసాకు వలే వాగ్దానము బట్టి పుట్టిన మారులమై ఉన్నాము ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగా ఇప్పుడును అలాగే జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్నది ఎందుకంటే ఈ సంతానమునకు వాగ్దానము చేయబడిన మన ఈ ఈ సంతానముకు అబ్రహాము సంతామునకు వ్యతిరేకముగా ఇప్పటి కూడా అది నడుస్తూనే ఉంది ఎందుకంటే ఇది మరణము ఇది జీవము మరి ఏ విధంగా ఉంటే మనకు మరణము రాదు అంటే ఈ ఆత్మానుసారమైన ఈ వాగ్దానము బట్టి పుట్టిన విధానం దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడో ఆ విధంగా మనము ఆత్మానుసరంగా నడుచుకుంటే మరం మరణము లేని వారిగా ఉంటారని చెప్తున్నాడు అదే శరీరానుసరమైన మనసు మరణము అని చెప్తున్నాడు అందుకనే ఐదో అధ్యాయము పదహారో వచనంలో కూడా చెప్తున్నాడు ఎందుకంటే శరీర స్వభావము ఏ విధంగా ఉందని ఇక్కడ తేటగా చెప్తున్నాడు అదే ఐదో అధ్యాయము పదహారో వచనము నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసరంగా అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు మీరు ఆత్మానుసారంగా నడుచుకుని అంటున్నాడు మీరు శరీరం ఇచ్చిన అప్పుడు మీరు నెరవేర్చరు ఎందుకంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును అపేక్షించును ఆత్మ ఆత్మ శరీరముకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికి పడి వ్యతిరేకముగా ఉన్నాయంట మీరు ఏవి చేయని వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటే ఈ పాపం అనే ఆగరు ఈ ఆ సంబంధమైన వారు కాకుండా ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు శరీర కార్యములు ఇవన్నీ మనకు తెలిసినే కనుక మనం తర్వాత అయినా దీన్ని ఎందుకంటే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే జీవము అంటున్నాడు శరీరానుసారముగా నడుచుకుంటే మరణము అంటున్నాడు మరి మనము ఏమై ఉన్నామో మరి ఏ విధంగా మనం నడవడి మనము తెలుసుకోవాల్సిన అవసరము మనం అవసరము ఉన్నది ఎందుకంటే మనము దేవుని కంటే మనం ఆలోచించలేము ఆయన తలంపులు మరి భూమి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నాయో ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట అందుకనే ఆ సర్వశక్తి కలిగినది ఈ వాక్యమును మనకు అందించినట్లుగా చూస్తుంటున్నాం ఆదికాండము పదిహేనో అధ్యాయంలో మనం ధ్యానిద్దాం ఆది కాండము పదిహోనో అధ్యాయం ఆది అధ్యాయము ఇవి జరిగిన తర్వాత ఎహోవాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహమ భయపడకుము నేను నువ్వు కేడెమును నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అప్పుడు అబ్రహాము మరి దీని విషయంలో చింతిస్తున్నాడు మనకైతే తెలియదు ఆయన కొంచెము దేవుని మీద నమ్మకం ఉన్న మరి ఈ నిరీక్షణలో ఖచ్చితంగా నాకు దేవుడు సహాయము చేయగలడు అన్న నిరీక్షణలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకు అబ్రహాము ప్రభువైన యహోవా నాకు ఏమీ ఇచ్చినది నేను సంతానము ఎన్నివాడనై పోవచ్చున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్తయగును గదా అని ప్రభుతో చెప్పగా అయా మరి నాకు ఎన్ని విషయాలలో నాకు ఎంతో మంచి ఆదరణ కలిగించి ఎంత ధనవంతునుగా చేసిన దేవా మరి నాకు ఎందు సంతానం లేకపోవచ్చున్నానే ఆ దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి కర్తయగును కదా అన్నప్పుడు దేవుడు మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వరసుడగనని చెప్పగా అప్పుడు యహోవా మాట్లాడుతున్న మాట అయా మరి నాకైతే పిల్లలు మరి నా దగ్గర ఉన్న వారిలో ఎవడో ఒకడు నా ఆస్తికి కడతగా ఉంటాడేమో అని ఆయన దిగులు పడుతున్నట్టుగా శరీరానుసరంగా ఆయన కూడా ఆలోచిస్తుంటున్నాడు అయితే యహోవా ఏమంటుడు యహోవాక్యము అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవు వాడు నీకు వారసుడగ్నని చెప్పాను అయితే దేవుని వాగ్దానము అక్కడ నెరవేరుస్తున్నట్లుగా ఆయన మాట ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం అయితే చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేలిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ లెక్కించుమని చెప్పి మీ సంతానము అలా గగునని చెప్పాను అయితే దేవుడు చెప్పిన మాటకు ఏ మాత్రము కూడా తీసివేయడానికి వీళ్ళదు ఎందుకంటే అదొక నిబంధన దేవుడు చేస్తున్న నిబంధన అది మనందరికీ వర్తిస్తుంది అందుకనే మీ సంతానము అలా గగునని అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అదే పదరో అధ్యాయంలో పదహారం అధ్యాయంలో మనము చూస్తాము మొదటి నుంచి అబ్రహాము భార్య శారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమే ఆఖరు అను ఐగుప్తురాలైన దాసి ఉండను కాగా చారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చు అని అబ్రహాముతో చెప్పాను అయితే ఇది శరీరానుసరమైన మనసు ఇప్పుడు మనం కోరి తెచ్చుకున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే ఈమె శరీర శరీరానుసరముగా ఆలోచించింది అబ్రహాము నిరీక్షణతో దేవిని నమ్మాడు అతనికి అది నీతిగా కానీ ఈ షారమ్మ ఏమనుకున్నారు అంటే కదా కనీసం మమ్మలను పాతి కూడా ఒక మా కడుపులో పుట్టిన వారు ఎవరు లేరు కాబట్టి ఆ దాసీ మనలో పుట్టిన వాడైనను మమ్మలను కనీసము సారడానికైనా చనిపోతే సమాధి చేయడానికైనా ఉంటాడు కదా అన్న ఆశతో శారమ్మ గారు ఆ విధంగా తన దాసిని తన భర్తకు ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాము అయితే కాగా శారాయి ఇదిగో నేను పిల్లల కనకుండా చేసి ఉన్నాడు నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె నాకు సంతానము కలుగు సంతానము కలగవచ్చని అబ్రహాముతో చెప్పాను అబ్రహాము షారాయి మాట విని అప్పుడు అబ్రహాము ఆ శరీరానుసారమైన మనస్సు ఆమె చెప్పిన శరీరానుసారణ మనస్సును ఆయన పాటిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే ఇది శరీరా శరీరానుసారమైన ఆలోచన కాబట్టి అబ్రహాము కానాను దేశంలో పది ఏళ్లు కాపురమున్న తరువాత అబ్రహాము షారా చారా అయిన అబ్రహాము భార్య అయిన తన దాసి అయిన ఆగరను ఐగుప్తురాలని తీసుకొని తన పెడిమిటి అయిన అబ్రహామునకు భారీగా ఉండున్నట్లు అతనికి ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ నుండి చర్య శరీరానుసారమైన జననము జరుగుతూ ఉంటుంది కానీ దేవుడిచ్చిన వాగ్దనమును వారు మర్చిపోయారు ఎందుకంటే వృద్ధులమయ్యాము మాకు ఎవరు లేరు కనుక మరి ఒకడు వారసుడిగా ఉండాలన్నట్లు వారి ఆశ శరీరానుసారముగా ఉన్నది ఎందుకంటే అది మరణము అన్నట్లుగా చూస్తుంటున్నాం అది మరణము అంటే మరి జీవం గల దేవుని మాటలు మాత్రము పొల్లైనను సున్నైనను పోకుండున్నట్లుగా ఆ దేవుడే మరి ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఈ విధముగా వాగ్దానం చేశాడు అయితే అతడు ఆగరుతో పోయినప్పుడు అది అది తాను గర్భవతి అయితున్నని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన అయితే ఈ శరీరానుసారమైన పాపం అనేది ఎప్పుడైనా మరి ఈ ఆత్మానుసారమైన దానికి విరోధముగా అపేక్షిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడనే కనిపిస్తుంది అప్పుడు శరీర సారాయి నా బుసురు నీకు తగులును నేను నా దాసిని నీ కవిట ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచిరాల నైతినని నాకు నాకును మీకును ఎహోవా న్యాయము తీర్చునుగాక అని అని అబ్రహాముతో అనను అందుకు మరి అబ్రహాం కూడా మరి ఆ శరీరానుసారమైన ఆలోచన చెప్పిన చారమ్మను కూడా మరి ఆయన ప్రోత్సహించినట్టుగా మాట కాదనకుండా ఆ పాపము కలిగినట్టుగా శరీరానుసారమైన పాపమును కలినట్టుగా మనము గమనిస్తున్నాం ఎందుకంటే ఈ దేవుడు సర్వశక్తి కలిగిన రాజుగా ఉన్నప్పుడు మరి ఈ ప్రణాళికను అబ్రహాముకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ శరీరము ఆ ఈ శరీరము ఆత్మానుసారముగా నడుచుకునే వానికి ఏ మరణము లేదని మరి మనకు బైబిల్ సెలభిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ అదే నేను చెప్తున్నది ఏమనగా ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరేచరణను నెరవేర్చరు ఎందుకంటే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా కాక శరీరానుసారంగా నడుచుకుంటున్నామా ఎందుకంటే శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకును విరోధముగా ప్రేక్షిస్తున్నాయంట అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయంట మరి మనము ఎంతవరకు ఈ ఆదరు అనే పాపమును మన హృదయాల్లో ఎంతవరకు ఉంచుకుంటే అంతవరకు మనము దీవుల్లో ఫలించు ఫలించినట్లుగా మనకి ఎక్కడా ఈ బైబుల్ చెప్పట్లేదు ఎందుకంటే అది శరీరానికి సరే మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఎలా అనగా శరీర సారమైన మనసు దేవునికి ఎప్పుడు విరోధమై ఉన్నదంట అది దేవిని ధర్మశాస్త్రమునకు లోబడనేరదంట ఏ మాత్రము కూడా లోబడనేరదు ఎందుకంటే ఇరో మా హిందూ మాట్లాడుతున్నారు ఏ మాత్రం కూడా లోబడదు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంటున్నాడు మళ్ళా అయితే ఇది వాగ్దానం వలన పుట్టిన ఈ సాకు వలె ఈ ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలని దేవుడు మనకు చెలవిస్తుంటున్నాడు ఎందుకంటే ఆనాడు వరుసారాయి శరీరానుసారంగా ఆలోచించి పాపమును కన్నట్లుగా ఆ పాపమే ఇప్పుడు మా ఆమె మీదికి విరోధముగా లేచినట్లుగా మరి ఆ ఈ వాగ్దానం వలన పుట్టిన వాణిని మరి శరీరానుసారంగా పుట్టిన వాడు ఆ హింస మనం ఇప్పటికి కూడా ఈ యొక్క బందకట్లలో ఒకవేళ ఉన్నా కానీ శరీర శరీరాన్సర మనసును చంపివేస్తే మాత్రము దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడేలా ఆత్మ స్వభావము గలవారే శరీర స్వభావము గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయిన వాడు కాడు క్రీస్తు ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది ఎందుకంటే శరీరము ఆత్మకు క్రోధముగా అపేక్షిస్తుంటున్న అంటున్నాడు ఎందుకంటే దేవుని మాటలు పుల్లైనను సున్నైన పోదు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మృతులలో నుండి వేసును లేపిన ఆత్మ ఎవరి ఆత్మ మృతులలో నుండి తీసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల కుతులలో నుండి తీస్తు చేసును లేపిన వాడు తావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అయితే మనము జీవించినది శరీరానుసరంగా కాకుండాన్నట్లుగా చూసుకోవాలి ఎందుకంటే ఈ శరీరము మరి పాపముగా మన శరీరమే ఒక పాపముగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మానుసారంగా ఆయనను ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆ దేవుణ్ణి మనం ఎంత ఆయన ప్రేమను మనం వర్ణించలేదు ఎందుకంటే ఆయన ఎంతో మందిని ప్రేమించి ఎంతో అతను చేసిన మంచి పనికి అతనికి వ్యతిరేకంగా ఏ విధంగా శాస్త్రులు పరిచయులు ఏ విధంగా లేశారో ఈ శరీరానుసార మనసు కూడా ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నది అందుకనే దేవుని విషయంలో ఆత్మ లేని వాడైతే నా వాడు కాడన్నప్పుడు మనం గమనించుకోవాలి ఎందుకంటే మేము ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నామా శరీరము స్వారంగా నడిపింపబడుతున్నామా తన ఆత్మ ద్వారా జీవింపజేయడవాడు ఆయనే ఎందుకంటే మనము గమనించవలసింది ఏంటంటే మనలో శరీర స్వభావం ఒకవేళ ఉంటే మనం ఏమై ఉన్నామంట మరణించిన వారము ఎందుకంటే ఆ మనసు మరణము అంటున్నాడు ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది మనం సమాధాన పడి సమాధానముల వెతుకుటకు ఆయన సమాధానకర్త అయిన దేవునికి మనం లోబడి ఎప్పుడు ఆయనను స్తిస్తూ ఆయనకు సాక్షులుగా ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తుంది సర్వశక్తి కలిగిన దేవుడు మరి మనం నడిపించలాగన ఆయన కృప మన యందు నివసించి మనం నడిపించలాగన మనం ప్రార్థిద్దామైతే నేడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రోమ పత్రికల్ని నాయందు అనగా నా శరీరం అందు నివసింపదని నేను కుదను చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదంటున్నాడు పౌలు గారు నాయందు అంటే నాలో ఏ మాత్రం మంచి నాకు అనిపిస్తలేదు అంటున్నాడు నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియువసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన మేలైనది చేయవరణని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు అది శరీరానుసారమైన మనసు ఇవో ఈ విధమైన చిక్కులో పడేయడానికి మనము ఒకటి చేస్తే ఒకటి చేయాలి ఇది చేయాల మంచి అంటే ఇది చెడు నేను నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను మంచి చేయబోతే చెడు కోరుతుంది చెడు చేస్తున్నా అంటే ఆ స్పిరిట్ ఆ ఆత్మ ఆ విధంగా పనిచేస్తుంది నేను కోరని దానిని చేసిన ఏడల నేను కోరని చేసిన ఎడల దానిని చేయన నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను అంటున్నాడు ఎందుకంటే మనము పాపానికి ఎప్పుడైతే మన హృదయంలో స్థానం ఇస్తామో ఇది శరీరాన్సర మనసు మన దారి తీస్తుంది మన ఆత్మధార మన శరీరను చంపిన మనము జీవము ఇప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి అయిన సన్నిధిలో ఆనందించు అనేకులకు మాదిరిగా ఆయనకు మనం సాక్షులుగా ఉండటకు ఆత్మధార నడిపింపబడతాం ఎందుకంటే ఈ లోకంలో మరి ఎవరైనాను మరి తల్లి అయినను తండ్రి అయినను మనం కొన్ని తరాలు చూసుకుంటూ వస్తుంటున్నాం మన ఎగ్జాంపుల్ గా భార్య భర్తలైనను పిల్లలైనను మనకంత మన తండ్రులైనను ఎవరు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు శరీరానికి ఇక్కడ ఉండడానికి అధికారం లేదు శరీరం ఇక్కడ భూమిలో వెళ్ళిపోతుంది ఆత్మ ఈ భూమి మీద నివసింపడానికి వీలు లేదు ఎందుకంటే అది ఆయనది కాబట్టి ఎందుకంటే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆయన ఆయన పరిశుద్ధాత్మతో నడిపించి అనేకులకు మాదిరిగా దేవునికి మనము సాక్షులుగా దేవిని సమృద్ధితో మనల్ని నింపి ఆయన ఉపధార సమస్తమును ఆయన సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నాడు ఎందుకంటే మనం ఎప్పుడూ శరీరానుసారంగా ఉండకూడదు ఆత్మవిషముగా దీనుడైన వారు దండులుగా మనం ఆత్మ విషయంలో ఎప్పుడు ఆయనను ఆరాధిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఆ దేవుడే మనలను ముందుకు నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా ఆత్మధారా మరి ఆయన మాట్లాడిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవ స్తోత్రము ప్రార్థించుకుందాం కృతజ్ఞతాస్లు స్తోత్రాలు ప్రభావ రాత్రికాల సమయంలో నాయన శరీరము మరి ఆత్మ అనే విషయంలో మరి ప్రభా మాతులు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము ఆయన ప్రభావ ఈ లోకంలో నాయన ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ప్రభావ ఒకవేళ భార్య చనిపోయినా భర్త భార్య వెళ్ళబడి వెళ్ళలేడు భర్త చనిపోయినా భర్త వెంబడి భార్య వెళ్ళలేదు పిల్లలు పిల్లలు చనిపోయినా తల్లిదండ్రులు వాళ్ళు ఎంబడి వెళ్ళలేరు ప్రభు ఎవరి ఆత్మకు వారే బాధ్యులు ప్రభావ ఆయన మీరు మాట్లాడుతున్న మాటలు మా హృదయాలను తదిలించగిన సహాయం తెచ్చేయండి మా హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభావ మీ ఆత్మానుసారమైన మనస్సుతో ఆయన నేను ఆత్మతో సత్యంతో ఆరాధించి అనేకులకు ఈ లోకానికి మాదిరిగా మీ సాక్షులుగా ఉండేటకు ఆయన హృదయాల్లో మీ వాక్యమును భద్రపరుచుకుంటూ అని యశు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్రదర్ నేను చేస్తాను పరిశుద్ధ ప్రేమల దేవ కృపల తండ్రి కృతజ్ఞత హళలి రజ పరిశుద్ధకు సర్వశక్తి మంత్రుల జరగ నీకే బంధన ప్రభా నీకే కృతజ్ఞత హళలియ రజ పరిశుద్ధకు సర్వశక్తి నీకే బంధన ప్రభా మరి వాకి చ మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా దేవాయ ప్రభ మేము మన ఆత్మ ఏ విధంగా చెప్తుంది ప్రభా ప్రకారం మేము నడుచుకునేలాగా సాయపరమని ప్రార్థిస్తాం దేవాయస్రభ మాలో ఇంకెలాంటి శరీరరాశిలో ఉండడానికి వీలదు ప్రభ ప్రతి శరీరరాశిలో ఏదైనా ఉంటే ప్రభ ప్రభా ఇంకా మాలో ఏదైనా ఆచకారం ఉంటే చూపించని ప్రభా సలో విడిచిపెట్టేస్తాం ప్రభావని మీద నడిపించని ప్రభా దేవా ప్రభా పది ఏళ్ళ ప్రభా నీ యొక్క వాక్యం సరిగా మేము నడవాలా ప్రతి వాక్యాని ప్రభా మేము ప్రతి వాక్యాని ప్రభ మా హృదయ దేవాయప్రభ ప్రమా జీవన్ డిసీజ్ కాబట్టి ప్రభా మరి మేము చాలా జాగ్రత్తగా బ్రతికేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయప్రభ మన దుష్టుడు ఎన్ని కాలం వేసినా ఆ గాలంలో మేము పడకుండా ప్రభావ మరి వాటిని అన్నింటికుండా ప్రభావ శత్రు బలం మీద అధికారంలో క్షమ ప్రభావ దాని బట్టని కాబట్టి ప్రభావ వాటిని అన్నింటి ప్రభావం తొక్కుకుంటూ వెళ్ళి పాల్తండి ప్రతిదీ మేము చేయించుకుంటు ముందుకు వెళ్ళి పాల ప్రభావా మరి మీద మాకు తోడని నడిపించమని ప్రార్థిస్తుంది సహాయపడమని ప్రార్థిస్తుంది ఎల్లప్పుడు ప్రభావి యొక్క కృపలు బద్దపరచుకని ప్రభావ అదే రీతిగా ప్రభావ పరిశుద్ధత్మ తోడీ ప్రభా నడిపించి మళ్ళీ ప్రార్థిస్తుంటుంది ప్రభా అదే రీతిగా ప్రభా మరిశుద్ధ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటా వాళ్ళ డాక్టర్ విషయంలో ప్రభా మరి డాక్టర్ కి ప్రభా మరి ప్రభా యొక్క ఇన్ఫెక్షన్ ఇప్పవాసిన పాప తల నుంచి అధికాల వరకు కూడా ప్రతి నేరలో ప్రతి ఒక్క ఏం కల ప్రభా నీ యొక్క జీవం ని కుమరించి ప్రతి ఆవల ప్రభా నీ యొక్క నీ యొక్క వెలుగు చేత నింపమని ప్రార్థం ప్రభావ ప్రతి ఆవల ప్రభావ జీవం ని కుమరించని ప్రభావం బిడని స్వస్థపరచండి ప్రభావం నీకే నే వాయి ప్రభా అదేవిగా ప్రభావిమ్మ విషయాల ప్రార్థం ప్రభావం తాకేముటి స్వస్థపరచండి ఆ బిడకున్న ప్రతి సమస్య ఆ బిడ్ పీడిస్తున్న ప్రతి ఒక్క దురాత్మక మార్గండి ఆ కుటుంబంలో మొత్తం శాంతి సమాధానం ఐక్యత దాయి తనకున్న పెయిన్స్ నుంచి ప్రతి ఆవల ప్రభావ ఎక్కడైతే చీకటి ఉందో ప్రభా ఆ చీకటిని ప్రభా నామంలో గద్దించి కొట్టివేసే ప్రభా ప్రతి ఒక్క ఆవళల ప్రభావ మీ యొక్క వెలుగు చేత నింపండి ప్రభా అభి కంప్లీట్ గా స్వస్థత ఏజుకృ నామంలో కలిగిన ఒకటి మీ యొక్క ఆత్మకారం జరిగించి ప్రభా వార అభిషేకించనే మీ సేవలకు నడిపించండి ప్రభావ ప్రతి అనుమానం నుంచి గద్దించి కొట్టివేయండి ప్రభా దేవాబ విశ్వాసము సిస్టర్ ఇంకా బలంగా ఎదగేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకేస్తాను కూడా ప్రభావం చక్కటి జాబ్ దాయించండి మరికొన్న ప్రతి ఎరుకునే ఇబ్బందిని మీరు తొలగించండి ప్రభావం కావలసిన ప్రతి అవసరం తీర్చని ప్రభావ కావాల్సినంత కూడా ప్రభావంగా ప్రభావ ముఖ్యంగా ప్రభావ సేవ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేలాగా సహాయపడండి ప్రభావ అదే రీతిగా ప్రభావం పరిశుభాత్మతో ఇంట్లో నడిపించని ప్రభావ ఆ కుటుంబం చుట్టే ప్రభావం ఆ కుటుంబాన్ని మొత్తం రక్షించుకోమని ప్రార్థిస్తుంది దేవీ వాళ్ళని యొక్క వాళ్ళు ప్రతి బ్రదర్స్ దీవించండి పని ప్రభావ జీవితాన్ని దయచేయని ప్రభావ మీరే ప్రతి బిడ్డకి ఉదయం నడిపిస్తారని నీ యొక్క రాకడా ప్రభా ఎంత త్వరలో ఉంది కాబట్టి ప్రభావ నీ యొక్క పని లో ప్రభావ మేము నిఘ్న అయిపోవాలి దేవాభ మేము ఒక మంచి దాసు పేరు పొందుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్న ప్రభావ ప్రతిదీ మేము జయించడానికి ప్రభావ నీ యొక్క పరిశుద్ధత్ ఎల్లప్పుడు మాకు తోడైనా నడిపించి నీ యొక్క కృపణ మా అందరినీ భద్రపరచుకోం ప్రభావ రాకరికి సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామే ప్రార్థిస్తున్నాను చేద్దాం స్తోత్రం దేవే వంద్రభా సర్వోన్నత సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభానికి వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ ఏసు ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని బలకృష్ణ దేవానికి స్తోత్రమైన వాక్యం సరంగా మేము జీవించి లోబడాలా ప్రభ యేసుకృష్ణ నామంలో దేవ వాక్యానికి విధేత కలిగి జీవించాలా ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ నీరాకడ సమీపంలో ఉంది కనుక ప్రభా ప్రతి ఒక్క బిడ్డ యేసుకృష్ణనాములు సిద్ధపడాల ప్రభావ యేసు ప్రభా మారుమారకునే కుటుంబం సంపూర్ణంగా మీరు మార్చుకోండిన ఆయన యేసు వందన ప్రతి బిడ్డకి వార్త అందున కాక ఆయన మీరు అక్కడ ఉంది కనుక ప్రభ భయంకరమైన కలవరంలో ప్రభా యేసుకృష్ణనాములు ప్రతి ఒక్క బిడ్డ కాపాడపడాల ప్రభా నీ రెక్కల చెంతకొచ్చటం సహాయపడండి ప్రతి ఒక్క బిడ్డకు నీ రక్షణ మార్గం చూపించండి ప్రభావ శోధన మరణ గండాలాన్ని కొట్టివేయండి పదకొక విడకు తోడైన ప్రభ యేసుకృషణ వాకును పంపించి పదకొక విడకు స్వస్థత విడుదల కలగ చేయండి ప్రభ యేస్రభ ఇలిశ మన విషయంలో ప్రార్థించడం దేవా అష్టం ముట్టండి తాకండినైనా మంచి ఆరోగ్యం స్వస్థత సంపూర్ణంగా విడుదల పొందిన గాకనైనా ఏసుకృష నామం సంపూర్ణంగా స్వచ్ఛత పొందిని సాక్షి విడిగా ఏసు గ్రంథాలను చందగా స్వస్థత దయచేయండి కుటుంబంతో రక్షించుకోండి దేవ శోధన అటంకాలను తొలగించండి ఆ విడకు నెమ్మది శాంతి దయచేసి మీ సాక్షిని పెట్టి రాక్కడకే సిద్ధపరచుకోండి ప్రవ్వ ఏసు ప్రభావానికి వందనాలు ప్రవ్వ ముఖ్యంగా రేణుకృష్ణ కూడా ముట్టండి తాకండినైనా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి దేవ దీవించి ఆశీర్వదించండి ఇంకా సేవలమైన బలంగా వాడుకోండి ప్రవ్వ కుటుంబంతో సాక్షి నిలబెట్టండి దేవా బ్రదర్ కూడా తోడయండి సేవల అభిషేకించి మీరు వాడుకోండి కుటుంబంతో రాకడాకే సిద్ధపరచండి ప్రభావయానికి వంద పరిశుధరావు బ్రదర్ విషయంలో ప్రభావ వాళ్ళ పాప విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ కూడా ముట్టింటి తాకండినైనా సంపూర్ణంగా ఆరుంగ స్వస్థత ఇచ్చేయండి బలహీన మీరు కొట్టివేయండి తేవా ఏ సుప్రభాచార్యాన్ని మీరు గద్దించండి ఇన్ఫెక్షన్ తొలగించండి సంపూర్ణంగా విడతల కలగ సాక్షి నిలబెట్టండి ఆటంకాలను తొలగించండి తేవా ఏసు వందనాలు అయిన పథకం దీవించి ఆశీర్వదించి మీరు అక్కడ కసితపరచుకోండి ఏసు ప్రభా రాన్నపిడ్డ ఇంకా తొందరగా యేసు ప్రభా నడిపించి వాళ్ళు కూడా వింటకు శక్తి దయచేయండి ప్రభావ ఇచ్చిన అవకాశంలో వాక్యాన్ని వినియోగించుకోవాలి ప్రభావ ప్రతి ఒక్క మీరు సహాయపడండి ఏసు ప్రభా వచ్చిన పథకం ఆశీర్వదించి మీరు అక్కడ కసిద్ధపరుచుకోమని ఏసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ స్తోద్రం పరశుద్రమయమల రజానికి వందనాలు ఏసు రజా నీకి స్తోద్రం దేవ ఏసు క్రిష్ రజా నీకు వందనా తండ్రి రజానికి స్తోద్రం దిన మంత్రంలో కాంచి కాపాడి సజీవ లేఖలు నిలబడిన దేవానికి వందనాలు ఏ సజానికి ఉదరం దేవా బ్రదర్ వాళ్ళ పాపని ముట్టండి ముట్టి తాకి స్వస్థపరచండి దేవా అప్పుడ మంచి ఆరోగ్యం దయించండి నీ కృపిలో భద్ర పరచుకున్న మీరే స్వస్థపరిచి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఆ యొక్క మీరు రక్షించుకోండి ముఖ్యంగా ఏ స్రజానికి స్థూద్రం దేవా ముఖ్యంగా ఒక రేణుక కూడా ముట్టండి దేవా అప్పుడని కూడా మీరే ముట్టి స్వస్థపరిచి గుడిద దయచేసి నీ కృపల భద్రపరచుకొని అప్పుడ కూడా మంచి ఆరోగ్యం దయచండి మీరు తోడు దేవా ఏసు రాజానికి ఇస్తూ దేవా ఏసు కృష్ణరాజానికి ఉంద స్వరాజ బ్రదర్ దేవా అప్పుడప్పుడు మంచి జాబ్ దొరకాలు వేస్తున్నావులు మీరే కార్యం జరిగించండి దేవా మీరే తోడైంది దేవా ఒక సిస్టర్ కూడా మీరు నీ కృపల భద్రపరచుకొని సేవల బలంగా వాడుకోండి దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ సజానికి కిస్తూ దేవా ఏ సుప్రీస్ రజా నీకు మరి గ్రూపుల్లో బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళందరికీ మీరు తోడయండి నీ కృపులో భద్రపరచుకోండి దేవానికి కిస్తూ ఉదరం దేవా వాక్యం మీరు మాతను మాట్లాడిన దేవా శరీరానుసరమైన మనసు మా ఉండడానికి వెళ్ళ ఆత్మానుసరమైన మనసు దండి దేవాని ఆత్మతో సత్యంతో మేము నిన్ను ఆరాధించాలి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకు మా యొక్క ప్రాధన మీ పరిశుద్ధి వదనాలైనా ఎంతవరకు మౌలికాచు కాపాడు వదనాలు ప్రభావ శరీరానుసారంగా జీవిస్తే మరణానికి దారి తీస్తుందని చూపించినారు ఈ రోజు తండ్రి మేమందరం ఆత్మానుసరంగా నడవాలా ప్రభావ దేవుని బిడ్డలు పరిశుధ ఆత్మ చేత నడిపింపడతాను వాక్యం నా ఆత్మ వాడు నా వాడు కాడని మీరు వాక్యం చదవించారు ప్రభా కాబట్టి ప్రతి దశలో పరుశుధాత్మలను మేము ముందు బోలాన్ని సహాయపడండి ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరుగులాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం నైనా ముఖ్యంగా పరిశుధరా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం వారి పాప గురించి ప్రార్థిస్తున్నాం మా పాపను ముట్టి స్వస్థ పరిచి త్వరగా చేయమని ప్రార్థిస్తున్నాం ఆట చేత్మశాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభావం ముఖ్యంగా తల్లి అనేక మంది తిమ్మని అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని స్వస్థపరిచి మహిమ అందమని ప్రార్థిస్తున్నాం లేదా మిమ్మల్ని మేము మహిమపరుస్తున్నాం లేదా ఇక తిరుమల వైరస్ తిరిగి రాని ఉంటుందని మీరు అనేక పర్యాలు మాతను మాట్లాడారు ప్రభావ కానీ మమ్మల్ని ముట్టదని మీరు హెచ్చరించినైనా బలపరిచినా నేను దానికి శ్వాసంలో మేము ముందుకు ముందు పోలాగా సహాయపడండి ఇక తనమల్ని న్యాయబద్ధంగా నడుచుకొని లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అనేకలకు ఆదరణ కనగం లాగా నడిపించండి తండ్రి మా సాక్షులను కాపడమని ప్రార్థిస్తున్నాం రాత్రి మంచి ధర దయచేసి వీపు స్మృతి నుంచి నడిపించమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసుక్రీస్తు కృప సమదం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండను గాక ఆ అందరికీ ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్